నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను సమయోచనా నిచికా పాడేను నికృపే దాచికా పాడేను నీ ప్రేమేనను ఆదరించేను నీ ప్రేమేను ఆదరించేను వేలలో. చీకటిెరటాలలో కృంగినవేలలో చీకటిెరటాలలో కృంగినవేలలో ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన మనసే నూతన నూతనమాయన ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా సమయోచితమైన నీ కృపయేనన్ను దాచికా పాడేను నీ కృపయే దాచికా పాడేను నీ ప్రేమేనను ఆదరించేను నీ ప్రేమేనను ఆదరించేను బలచోచకమైనా మంద బలచోచకమందనికై సజీవయాగమై యుతమైన సేవై ఆత్మభిషేకముతో నను నింపితి వా సజీవయాగమై యుతమైన సేవై ఆత్మభిషేకమి నింపితి వా సంగక్షేమిన ప్రాణమాయన సంగక్షేమీనా ప్రాణమాయన సమయోచనా నికృపయే ను దాచిా పాడేను నికృపే పాడను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దాల్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ దాల్ ఖచ్చిత వాక్య ధ్యానంలోకి మనం వెళ్తున్నాం కదా దిలీప్ బ్రదర్ ని ఇన్వైట్ చేస్తున్నాను బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి సరే సిస్టర్ మహా పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా ప్రభు మా రక్షకుడు తండ్రి మా విమోచకుడు అయ్యున్న దేవ మమ్మల్ని యొక్క పరిశుద్ధాత్మ చేత తండ్రి ముద్రించుకున్న దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ తండ్రి ఏ యోగ్యత లేని మాకు తండ్రి నైనా కలవరిస్తులో దేవ నువ్వు మా కొరకు ఎంతో బాధను శ్రమను నిందలు అవమానాలు అన్నిటినీ భరించి తండ్రి నైనా మీ సొత్తుగా నాయన మీ పరిశుద్ధాత్మకి ఆలయం మీరు మమ్మల్ని మార్చుకున్నందుకు దేవ చీకటిలో ఉన్న మమ్మల్ని తండ్రి ఆశ్చర్యకరమైన నీ యొక్క వెలుగులోనికి తండ్రి మమ్మల్ని పిలుచుకున్న దేవా నీ యొక్క పరిశుద్ధ జనాంగంగా రాజయాజక సమూహంగా తండ్రి నీ యొక్క ప్రజలుగా దేవా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకు అంతరంగమందు దేవ మమ్మల్ని యూదులు గాను ఇస్రాయిలు గాను మీ రాజ్యానికి వారసులు గాను హక్కుదారులు గాను దేవ మమ్మల్ని చేసుకున్న ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడవై ఉన్న నీకు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మేమేమై ఉన్నామో దేవా అది కేవలం నా తండ్రి నీ కృప వలనే కాబట్టి పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి చీకటిలో సంచరించు బాణం నుంచి నాశనకరమైన ఏ తెగులునైనా మా గుడారము సమీపించకుండా దేవా ఏ ఆపాయము దేవా మాకు కలగకుండా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉంటూ పరిశుద్ధాత్ముడా దేవా నా తండ్రి మాలో మీరుంటి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రతి దేవా తండ్రి మీరు మాకు సహాయకులుగా సహకారిగా ఉంటూ నడిపిస్తున్నందుకు దేవా నీకెంతగానో వంద కృతజ్ఞతలు స్థుతులు దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వాయినా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో అక్కడ వారి మధ్య నువ్వు ఉంటారని సెలవిచ్చిన దేవుడవు వాగ్దానం చేసిన దేవుడవు నువ్వు నమ్మదగిన వాడవు దేవ కాబట్టి తండ్రి మీరు కృపాసత్య సంపూర్ణుడైన మా మధ్యలో ఉండండి నా ప్రభా నీ సన్నిధిలోనే మాకు సంపూర్ణమైన సంతోషము నీ వాక్యమే ప్రభా నైనా తండ్రి మమ్మల్ని నీ అయినా నీ ప్రకారంగా జీవించుటకు నైనా ముందుకు నడిపిస్తుంది ప్రభ మాలో ఎలాంటి ఏయమైనది ఉన్నా ప్రభా నీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది కాబట్టి నీ వాక్యాన్ని విన్నప్పుడే ఆ వాక్యాన్ని అత్తుకున్నప్పుడే మాకు జీవం ఉంటది ప్రభ ఆ జీవం పొందిన మేము నీ ద్వారానైనా నీ కొరకు మేము జీవించగలం మీ సాక్షులుగానైనా ఈ లోకంలో మేము ఉండగలం మీరు పరిశుద్ధులు కనుక దేవా మేము పరిశుద్ధంగా నిన్ను వెంబడించగలం ప్రభ నీకు తగినట్టుగానైనా నిన్ను పోలి అడుగు జాడల్లో మేము ఉండగలం ప్రభ కాబట్టి నీ యొక్క స్వరం ద్వారా దేవా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభ ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు విప్పండి ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవండి తండ్రి ప్రభనైనా ఇది జీవం గల దేవుని మాట అని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలా తండ్రి ప్రభ మనుషులు పైరూపము లక్ష్య పెడతారు కానీ యహోవా హృదయం లక్ష్య పెట్టునన్నావు ప్రభ ఎవరు ఈ వాక్యాన్ని తండ్రి హృదయపూర్వకంగా అంగీకరించి స్వీకరిస్తారో దేవనైనా వారి జీవితంలో ప్రభ మీరుంటారు కాబట్టి గొప్ప దేవ మాలో ఎలాంటి కఠినతనం తొలగించండి వాక్యానికి వినకుండానైనా అశ్రద్ధగా మేము ఉంటే తండ్రిని యొక్క వాక్యాన్ని వినుటలోనైనా మేము ఆసక్తి లేని వారిగా ఉంటే మాకు ఆసక్తిని దయచేయండి శ్రద్ధగా నీ వాక్యాన్ని వినులాగినా మీరు సహాయం దయచేయండి తండ్రిని సన్నిధిలో మా మనస్సంతా నీ వైపు ఉండులాగినా దయచేయండి చెప్పబడిన వాక్య ప్రకారంగా మేము అంగీకారంగా ఉన్నామా లేదా మా జీవితాలను మేము పరిశీలించుకున్నలాగినా మీరే సహాయం దయచేయండి ఆ రీతిగా దేవాన్ అయినా మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు సాత్వికముతో తండ్రి వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మార్చుకొని ఆ వాక్య జీవించే జీవితం ఎవడైతే వాక్యాన్ని విని పాటించువాడు వాడు క్రియ కాబట్టి వాడు ధన్యుడు అన్నావు కాబట్టి మేము అర్థంలో చూసుకొని వెళ్ళిపోయే వారిలాగా ఉండకుండా తండ్రి ఆ వాక్యానికి తగినట్టుగా క్రియ చేసే మేము ఉండలాగినా ఆ ధన్యత మేము పొందుకున్నలాగినా మీరే సహాయం దయచేమని హరితిగా పరిశుద్ధాత్మడా తండ్రి నా స్వనీతి మీద నా స్వబుద్ధి మీద దేవ నేను ఆధారపడకుండా నా ప్రవర్తన అంతటి ఎందు పరిశుద్ధాత్మ దేవా నీకు లోబడుతున్నా నాలో నువ్వు వాక్యాన్ని ఉపదేశించి దేవ మాతో మీరు మాట్లాడమని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసుక్రీస్తు నామంలో దేవ నీకు ప్రార్థించి నేను అడిగి తండ్రి ఆమె నా వినిపిస్తుందా సిస్టర్ కాబట్టి మనం పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందంటే ఒక దాసుడు చూడండి పరలోక రాజ్యం ఒక మనుషుడు తన దాసులను పిలిచి వారికి తన ఆస్తి అప్పగించినట్లు మనం చూసినాం ఒకనికి ఐదు తలంతులు ఒకనికి రెండు తలంతులు ఒకనికి ఒక తలంతు వాణి వాణి సామర్థ్యం చొప్పున ప్రతి వాటికి ఆ తన ఆస్తిని వారికి అప్పగిచ్చి ఆ వ్యక్తి ఏమైందంటే దూరదేశ ప్రయాణమై వెళ్ళిపోయిండు కాబట్టి ఎప్పుడైతే తన ఆస్తిని అప్పగిచ్చిన తర్వాత ఆ యజమానుడు దూరదేశ ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ దాసులు ఒకడు ఐదు తలాంతులు తీసుకొని వాటితో వ్యాపారం చేసి ఐదు తలాంతులకు మరి ఐదు తలాంతులు సంపాదించండు అదే రీతిగా రెండు తలాంతులు తీసుకున్న వాటితో వ్యాపారం చేసి రెండు తలాంతులకు మరియు రెండు తలాంతులు సంపాదించాడు కానీ ఒక తలాంతు తీసుకున్నవాడు తన యజమానుని సొమ్ము భూమి త్రవ్వి అందులో దాచిపెట్టండు కాబట్టి దూరదేశ ప్రయాణమై వెళ్ళిన ఆ యొక్క మరలా రావడము తన ఆస్తిని అప్పగించి తనకు తలాంతులు అప్పగించిన వారందరి దగ్గర ఆయన లెక్క చూచుకోవడము మనం చూసినాం ఐదు తలాంతులు తీసుకున్నవాడు అయ్యా నాకు ఐదు తలాంతులు ఇచ్చినావు కాబట్టి వాడితో నేను వ్యాపారం చేసి ఐదు తలాంతులకు మరి ఐదు తలాంతులు సంపాదించినాను అని చెప్పినప్పుడు ఆ యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాల్గొందము అని అక్కడ ఆ యజమానుడు ఆ యొక్క మెచ్చుకున్నాడు అలాగే రెండు తలాంతలు తీసుకుని కూడా అయ్యా నువ్వు నాకు రెండు తలాంతలు ఇచ్చినవు కాబట్టి వాటితో నేను వ్యాపారం చేసి రెండు తలాంతలకు మరి రెండు సంపాదించినాను అని చెప్పినప్పుడు ఆ యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో నువ్వు పాల్గొందమని చెప్పాను అలాగే ఒక తలాంత తీసుకున్న వాడు చూడు విత్తని చోట కోయి చల్లని చోట పంట సొమకూర్చుకున్నవాడన కఠినవాడు కఠినుడవు అని నేను ఎరిగినాను అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేసింటూ తన యజమానుని సొమ్ము భూమిలో త్రవి దాచిపెట్టాడు కాబట్టి యజమానుడు ఏమన్నాడు నేను విత్తని చోట కొయని వాడనైతే చల్లని చోట పంట సమకూర్చుకున్న సమకూర్చుకున్నవాడనైనా కఠినడు అని నువ్వు నా సొమ్మును సాహుకారుల యొద్ద ఉంచవలసింది అన్నప్పుడు చూడండి సోమరు అయిన చెడ్డదాసుడు అంటాడు కాబట్టి ఆ యొక్క చూడండి అభివృద్ధి పరుచుకోకుండా ఉన్న ఆ దాసు ఏం చేసిండే చీకటి గల బిలంలోనికి అక్కడ త్రోసి వేసినట్టు అక్కడ ఏడ్పును పండ్లు కొరికటయు ఉంటుందని మనం చూసినాం కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడు కాబట్టి ఆ తలాంతుల పట్ల ఈరోజు దేవుడు నీకిచ్చిన ఆ యొక్క తలాంతుళ్ళు ఆ యొక్క పని పట్ల మనం సోమరులుగా ఉన్నామా లేదా ప్రయాసపడి కష్టపడి వాటిని వ్యాపారం చేసి సంపాదించే ఉన్నామా కాబట్టి ఈ రోజు నువ్వు సోమరి అయితే దినము ఏసు క్రీస్తు ప్రభు వేవేల కొలది దూతలు ఎదుట ఆయన సింహాసన సీనుడై కూర్చున్నప్పుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఆయన అడుగుతాడు ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పాల ప్రతి దాని గురించి కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడంటే నువ్వు ఎంత రక్షణ పొంది ఎంత దేవుని పట్ల ఆసక్తి ఉండి విశ్వాసం ఉండి ఈ క్రియను నువ్వు చేయని వాడివైతే ఈ రీతిగా దేవుని ప్రకారంగా నడుచుకోనని వారైతే మీరు వ్యర్థులు కాబట్టి మీ విశ్వాసము మీరు దేవుని పట్ల ఉన్న మీ నమ్మకము మీరు దేవుని పట్ల కలిగిన మీ నిరీక్షణ ఏది మిమ్మల్ని కాపాడలేదు కాబట్టి నువ్వు మేల్కొని దేవుడు నీకిచ్చిన తలాంతులని ఆయనకు మహిమకరంగా నువ్వు వాటిని వాడాల నీలో ఉన్న ప్రతి వరాన్ని ను ప్రజ్వలింప ప్రజ్వలింపజేయాల దేవుడు వాటిని మనకు అనుగ్రహించింది ఆయన స్తంఘము క్షేమం కొరకు ఆయనను ఈ లోకంలో నువ్వు మహిమ పరచడం కొరకు అవి నీలో ఉండి నువ్వు నిష్ఫలం చేస్తే ఒకనొక దినము దేవుని ఎదుట నువ్వు నిష్ఫుడు కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఒక దినం లెక్క అడుగుతాడు ఆ దినము అది ఏ జామునైనా కావచ్చు అది ఏ గడి అయినా కావచ్చు కానీ ఆ రీతిగా నువ్వు దేవుని ఎదుట ను నిలబడి ఉన్న మనం ఆయన సమ్ముఖంలో దేవుని ఎదుట ఉన్న మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ఉంటే అక్కడ యేసు ప్రభు ఉంటాడు అని నమ్మేవాళ్ళు ఆ వాక్యాన్ని పాటించే వాళ్ళు ఆ వాక్యాన్ని విశ్వసించే వాళ్ళు ఇప్పుడు నువ్వు గ్రహించుకోవాలా నువ్వు దేవుని సమ్ముఖంలో ఉన్నావు చూడండి మనమందరం ఇప్పుడు దేవుని సమ్ముఖంలో ఉన్నాము మనతో పాటు దేవుడున్నాడు ఈరోజు ను దేవుణ్ణి నిర్లక్ష్య పెడితే ఈరోజు దేవుని ఇచ్చిన పనిని నువ్వు ఆలస్యం చేస్తే ఒకనొక దినము జీవితంలో నష్టపోవాల్సి వస్తుంది నువ్వు నమ్మిన నీ రక్షణ నీ నిరీక్షణ నీ విశ్వాసము నిన్ను కాపాడలేదు ఎందుకంటే ఆ తలాంతులు ఆ భూమిలో దాచిపెట్టిన వాడు బిలములోనికి త్రోసిపోయబడ్డాడు వాక్యము యదార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనదని ఉంటది కీర్తనకారుల్లో కాబట్టి వాక్యము యదార్థమైనదే ఒకనొక దినము ఆయన చేసేది అదే అని మనకు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి చెవులు గలవాడు వినుగా కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే పరలోక రాజ్యము మంది కన్యకలను పోలి అందులో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేనివారు ఎవరు బుద్ధి కలిగిన వారు ఎవరు బుద్ధి లేని వారైతే యేసు క్రీస్తు ప్రభు మాటలు ఎవరైతే వింటరోసు ప్రభు అంటాడు నా మాటలు విని దాని చొప్పును చేయు ప్రతి వాడు బుద్ధిమంతుని పోలియును వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు అదే బుద్ధిహీనుడైతే దేవుని మాటలు విని దాని చొప్పును చేయడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు ఈరోజు నువ్వు బుద్ధిమంతుడు దేవుని మాట విని దాని చొప్పును చేస్తావు నీ పునాది ఏసు క్రీస్తు ప్రభు అవుతాడు ఆ విశ్వాసము నిన్ను రక్షిస్తారు ఆ దేవుని పట్ల ఉన్న ఆ నిరీక్షణ నిన్ను కాపాడుతుంది ఇసుక మీద కట్టుకునే వాళ్ళ నిరీక్షణ విశ్వాసము వారిని కాపాడలేదు కాబట్టి ఈ ఐదుగురిలో ఐదుగురు బుద్ధి బుద్ధి కలిగిన వారున్నారు ఐదుగురు బుద్ధి లేని వారు ఉన్నారు కాబట్టి బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారు తమ దివిటిలతో పాటు వారు ఏం చేస్తున్నారంటే నూనె సిద్ధపరుచుకున్నారు తమతో పాటు నూనె తీసుకెళ్ళినారు కానీ బుద్ధి లేని కన్యకలు తమ దివిటిలతో పాటు వారు నూనె తీసుకోపోలేదు ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతున్నాడని ఈ బుద్ధి కలిగిన వారు ఈ బుద్ధి లేనివారు వీళ్ళిద్దరూ కునికి నిద్రిస్తున్నారు అప్పుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఒక శబ్దం కేక వినబడినప్పుడు ఈ బుద్ధి లేనివారు ఈ బుద్ధి కలిగిన వారు లేచి బుద్ధి కలిగిన వారు తమతో పాటు దివిటీలు సిద్ధపరుచుకున్నారు వారు తమతో పాటు నూనె తీసుకెళ్లారు కానీ బుద్ధిలేని లేని కన్యకల దివిటీల్లో నూనె లేదు అయిపోతుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ బుద్ధి కలిగిన కన్కలను అడుగుతుంటే మాకు మీకు చాలదు పోయి అమ్ము దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నప్పుడు ఎంత వెతికినా దొరకదు అందుకు ఏషయా ప్రవక్త చెప్తాడు యహోవా దొరుకు కాల సమయం ఆయనని వెతకండి ఒకనొక సమయానను వెతికితే దేవుడు దొరకడు నీకు కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఈరోజు ఆ మాటను బట్టి ఆ దేవుణ్ణి బట్టి ఆయన పిలుపును బట్టి ఈరోజు నువ్వు లోబడకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి లేకుండా ఆయనకు విధేయత చూపించకుండా ఆయనకి లోబడి నువ్వు బ్రతకకుండా ఉండే వ్యక్తి అయితే ఆ రీతిగా ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఆయనని వెతకమని అలా మీరు ఈరోజు వెతకని వారైతే ఒకనొక రోజు మీరు వెతికినా దేవుడు దొరకడు ఈ బుద్ధి లేని కన్కలు అప్పుడు వెతుకుతున్నారు కానీ వాళ్ళకేం దొరకలేదు నూనె దొరకలేదు కాబట్టి ఈ బుద్ధి కలిగిన కన్యకలు తమతో పాటు నూనె తీసుకొని పోయినారు కాబట్టి పెళ్లి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు లోపలికి ప్రవేశించగలిగినారు కానీ బుద్ధి లేని కన్నికలు అయ్యా మాకు తలుపు తీయమని అడుగుతున్నారు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగనంటాడు ఏ సుప్రభు ఎందుకంటే నేను ఎరిగి మీతో మాట్లాడినప్పుడు ఏ రోజు కూడా మీరు నా మాట పట్ల నా వాక్యం పట్ల మీరు నిర్లక్ష్య లక్ష్య పెట్టలేదు నా మాటను నా ఆజ్ఞలను నా విధులను నా కట్టడలను నేను మీకు చెప్పిన వాటన్నిటినీ మీరు వినకుండా త్రోసి వేసినారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని నేను ఎరుగనంటున్నాడు దేవుడు ఈరోజు నీ జీవితం అలా ఉంటే ఈరోజు నువ్వు బుద్ధి కన్నికలాగా ఉంటే అంటే ఎవరు బుద్ధి లేని దేవుని యొక్క మాటలు విని దాని చొప్పుని చేయనివారు వారి జీవితాలను మార్చుకొని వారు వారి యొక్క ప్రవర్తనని సరిచేసుకొని వారు ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము పోయినమంటే పోయము అని జీవించేవాళ్ళు ప్రాణము లేని శరీరము ఉంటారన్నట్టు ఎందుకంటే విశ్వాసం ఉంటుంది కానీ వీరిలో క్రియలు ఉండవన్నట్టు దేవుని సన్నిధికి వస్తారు కానీ వాక్యాని వింటారు కానీ పాటించని వారు ఈరోజు నీ జీవితము నా జీవితము మన జీవితాల అరీతిగా దేవుని ఎదుటుంటే నేడే అనే దినం బైబిల్లో చెప్తారు ఎందుకు ఇది నీకు అనుకూలమైన సమయము కాబట్టి ఇది నీ జీవితాన్ని నిన్ను మార్చుకోవడానికి నీకు సమయం కాబట్టి ఆ సమయాన్ని బట్టి నువ్వు మార్చుకుంటే ప్రభు వచ్చే వారికి నువ్వు జాగ్రత్త కలిగి మెలుకువగా ఉంటావన్నట్టు ఇంతవరకు నువ్వు బుద్ధి లేని ఉన్నా ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలాగా ఉంటావన్నట్టు ఇంతవరకు దేవుని మాట వినకపోయినా ఇక మీదట నీ జీవితంలో దేవుని మాటను వింటావు కాబట్టి ఇంతవరకు ఆయనని వెతకుండా ఈ లోకానుసారంగా జీవించిన నువ్వు ఈ రోజు ఆయనని వెతుకుతావన్నట్టు ఈ లోకాన్ని ద్వేషించి ఈ లోకాన్ని ప్రేమించకుండా ఆయనని ప్రేమిస్తావు కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఎట్లా తండ్రి దగ్గరకు వచ్చిండో అలా రావాలనే యేసు ప్రభు తన కౌగిట్ని తన రెండు చేతులు చాపుతున్నాడు తను భయంకరమైన శ్రమంలో పోయి తన తండ్రి ప్రేమను తెలుసుకొని తాను చేసిన పొరపాటును బట్టి నా తండ్రి దగ్గర నేను పోయి తన ఇంటి బాబారిలో పనివాడిగైనా ఉంటా ఆ కుమారుడు తండ్రి నీకు నేను పరలోకానికి విరోధంగా పాపం చేసినాను దేవుని దగ్గర ఉండకుండా దేవుని ప్రకారంగా ఉండకుండా దేవుడంటే ఆసక్తి లేకుండా శ్రద్ధ లేకుండా దేవుని వాక్యమంటే అంటే భయం లేకుండా ఉండే వాళ్ళందరూ తప్పిపోయిన కుమారులు తప్పిపోయిన కుమార్తెలు అన్నట్టు లోకములో ఉండే వాటిని ప్రేమించేవాళ్ళు దేవునికంటే ఎక్కువగా సుఖానుభవాలు ప్రేమించేవాళ్ళు పైకి భక్తి గలవారిలాగా ఉండి ఎక్కడ కూడా దేవుని శక్తి లేనివారు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తు ఈ రోజు నువ్వు లోకంలో ఉండే సుఖభోగాలు ప్రేమిస్తే లోకంలో ఉండే వాటిని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలవు రెండు తలంపులతో గూడిన జీవితం అన్నట్టు ఇది నీకు నాకు ఎవరికి తగినది కాదు ఇది పరిశుద్ధులకు తగినది కాదు ఈ లోకంలో ఉండేది మనం చూసేవి వినేవి అన్ని వ్యర్థమైనవి అందుకు దావిధంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా నా కన్నులు తిప్పివేయమంటాడు ఈ రోజు నీ జీవితము నీ కన్నులు నీ మనసు వెర్దమైన వాటి పట్ల పోతే నువ్వు బుద్ధి లేని కన్నెకి వన్నట్టు నీ దివిటిలో నువనే వెలగదది అయిపోతుంది ఏదో ఆరిపోయే దీపము వెలుగుతున్నట్టుగా ఈరోజు నీ జీవితము నా జీవితం మన జీవితాలు అలా ఉంటే ఇది మార్చుకోవడానికి ఇది నీకు నాకు అనుకూలమైన సమయం ఒక రకంగా ఇది మనకు రక్షణ దినం ఎందుకంటే నువ్వు వెలగలేకపోతే నీ రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్టు నువ్వు దేవుని పట్ల భయముతో వణుకుతో ఉండే వ్యక్తి అయితే దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తి వంటే నువ్వు దేవునికి లోబడి బ్రతికే వ్యక్తివైతే నీ రక్షణ ఉంటుందన్నాడు ఇవి లేని వాళ్ళు రక్షణను కోల్పోయిన వాళ్ళు కాబట్టి యశుప్రభు అన్నాడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగునన్నాడు కాబట్టి ఆయన అన్నాడు ఏ దినమున ఏ జామున మీ ప్రభు వచ్చునో తెలియదు కనుక మీరు మెలుకుగా ఉండమన్నాడు నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ విశ్వాసాన్ని బట్టి గాదు నీ జీవితము దేవుని ప్రకారంగా ఉందా లేదా ఇది అర్థం దేవుని వాక్యము ఎందుకు యదార్థమైంది అంటే ఎందుకు అది అర్థముతో పోల్చబడిందంటే దేవుడు యథార్థవంతుడు మనం సేవించే దేవుడు మనం ఆరాధించే దేవుడు చూడండి మనం ప్రార్థించే దేవుడు అయినా యథార్థవంతుడు కాబట్టి అద్దము కూడా మనం దాని ఎదుట నిలబడ్డప్పుడు అది యదార్థంగానే మనకి చూపిస్తుంది కాబట్టి లేనిది చూపించదు నీలో ఉన్నట్టు నీలో ఉన్నదే చూపిస్తుంది దేవుడు కూడా మనలో ఉన్నదే చూపిస్తాడు కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడు అలా చూపించేది అబద్ధము మోసము వాడు దుష్టుడు కాబట్టి మనం చూసినాము పరలోక సముద్రములో చేపలు నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని చూసినాం ఎప్పుడైతే అతను దాన్ని ధరికి లాగి కూర్చుండి మంచి వాటినేమో గంపలో వేస్తుండు చెడ్డ వాటినేమో బయట తీసి పారవేస్తుడు అలాగే యుగ సమాప్తి జరుగును నువ్వు మంచివాడివైతే నీలో మంచి సత్క్రియలు గలవాడివైతే మంచి ప్రవర్తన కలిగిన ఆ గంపలో వేయబడతా లేకపోతే బయట తీసి పారవేయబడేవాడి కాబట్టి అలాగే యుగ సమాప్తి జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తురు ఇది ఇప్పుడు జరుగుతుంది అదే ప్రకటన గ్రంథంలో ఆ నాలుగు దూతలు నాలుగు దిక్కులను ఉన్నప్పుడు ఆ సజీవుని ముద్రగల ఒక దూత రావడము తమ దాసుల ఎందు ముద్రించు వరకు ఈ భూమికైనను చెట్టుకైనను సముద్రం దేనికి హాని చేయొద్దని చెప్పడము ఆ లక్ష మందిని ముద్రించుకోవాలి ఇప్పుడు మనం ఉన్నది అదే దేవుడు వేరు వేరుపరుచుకుంటున్నాడు ఈరోజు నిన్ను నన్ను వేరుపరుస్తున్నాడు దేవుడు నువ్వు మంచివాడు అయితే గంపలో ఉంటావు చెడ్డవాడవైతే బయట తీసి వారవి కాబట్టి దేవుడు నిన్ను ముద్రించుకోవాలంటే ఆయనకు ఇష్టమైన వారు భూలోకంలో నుండి కొనబడిన వారు స్త్రీ అపవిత్రులు కానివారు వారి నోట్లో ఏ అబద్ధం లేదు వారు అనిందులు గొర్రపిల్ల ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన నువ్వు వెంబడించేవారు ఈరోజు అలాంటి జీవితం ఉంటేను నువ్వు ధన్యుడువు ధన్యురాలు ఆ నమ్మకము ఆ విశ్వాసము ఆ భక్తి ఆ నిరీక్షణ నిన్ను కాపాడుతుంది లేకపోతే ఎందుకు ప్రాణం లేని శరీరం నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నది నువ్వు మృతుడు అంటాడు జీవం లేదు నీలో అందుకు వాక్యాన్ని విని హత్తుకొని మీరు జీవాన్ని కోరుకోమని ద్వితీయోపదేశండంలో దేవుడు చెప్తాడు వాక్యం ఎప్పుడైతే వింటమో హత్తుకుంటే మనం జీవాన్ని కోరుకుంటామో అప్పుడు ఆయన ద్వారా ఆయన కొరకు మనం జీవించగలం కాబట్టి మనం చూసినాం పరలోక రాజ్యము ఒక రాజు తన దాసుని దగ్గర లెక్క చూచుకున్నట్టు ఆ లెక్క చూచుకున్నప్పుడు అతనికి పది వేల ఇవ్వవలసిన ఒక దాసుడు ఇవ్వలేనప్పుడు నిన్ను నీకు కలిగిన వాటిని అన్ని అమ్మిన అప్పు తీర్చమన్నప్పుడు ఇతను నా ఎడలా ఓర్చుకునుము అని ఆ రాజు ఎదుట సాగిల ఆ రాజు కనికరించి తన అప్పంతా కొట్టివేసి ఈ దాసుడు వేరే దాసుడు ఇతనికి ఇవ్వాల్సినప్పుడు చూడు అతను ఇవ్వలేనప్పుడు ఇతను అతను గొంతు పట్టుకున్నాడు చెరస్థలలో వేయించండు ఇతను ఎట్లయితే ఈ యజమానుడి దగ్గర నా ఎడలో ఓర్చుకోమన్నాడో ఇతను తీసు ఇతను దగ్గర తీసుకున్న కూడా అదే అడిగినప్పుడు ఇతను అతన్ని క్షమించలేకపోయింది మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే మీ అపరాధాలు క్షమించబడవు నువ్వు పరలోకంలోకి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటకు దేవుని రాజ్యాని స్వతంత్రించుటకు నువ్వు అనర్హుడవు అనర్హురాలు అన్నట్టు పురుషుడైతే అనర్హుడు పురుషుడు స్త్రీ అయితే అనర్హురాలు అన్నట్టు నీ భక్తి కాదు నీ ఉపవాసం కాదు నీ దేవుని ప్రకారం ఉండే కాదు దేవుని వాక్య ఉంటేనే ఎందుకంటే దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదు మన ప్రభు మళ్ళా మన ప్రభు చెప్పిండు శాస్త్ర నీతి కంటేను పరిశైల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరన్నట్టు వాళ్ళు ధర్మశాస్త్రం మీద కూర్చుండేవారే కానీ దానిని చెప్పు వారే దాని ప్రకారంగా చేయని వారు మనం కూడా వాక్యాలు చెబుతున్నాము పాటిస్తున్నామా ఈరోజు చెప్పిన వాక్యానికి తగ్గట్టు నీ జీవితం ఉందా ఇది అబద్ధం అన్నట్టు ఇది నిన్ను నువ్వు అన్నట్టు వీళ్ళు గుడ్డి దూరదృష్టి లేని వాళ్ళు ఎందుకంటే వాక్యము తెలిసి కూడా దాని ప్రకారంగా చేయని ప్రతి వాడు దూర దృష్టి అన్నట్టు వాడి కన్నులు మూయబడ్డాయి అన్నట్టు వాళ్ళందుకు గుడ్డి వాళ్ళు కాబట్టి వాళ్ళు అగ్రస్థానాలు అగ్రపీఠాలు సమాజ మందిరాల్లో మనుషులు ఎదుట కనిపించుకోవాలని చూపించుకునే వాళ్ళు వందనాలు బోధకులని పిలిపించుకునే వాళ్ళు వాళ్ళ బోధ పులిసిన బోధ వాళ్ళు మనుషులను లక్ష్య పెట్టేవాళ్ళు మనుషుల కంటికి సంతోషపడాలని ఉండేవాళ్ళని మనం చూసినాం ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి మత్తాయసు వార్త మత్తాయసు వార్త మత్తాయసు వార్త పదిహేడో అధ్యాయము కాదు మత్తాయసు వార్త పదమూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము మత్తాయసు వార్త అధ్యాయము ముప్పై ఒకటో ఆయన మరి ఉపమానము వారితో చెప్పను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది పరలోక రాజ్యము ఎట్లా ఉందంట ఒక మనుషుడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమల ఎందు నివసించినంత చెట్టగును కాబట్టి పరలోక రాజ్యం ఎట్లా ఉందంట ఆవగింజను పోలి ఉన్నదంట అంటే ఆ ఆవగింజ చిన్నదే ఎప్పుడు ఆ పొలములో ఆ విత్తనము నాటినప్పుడు అంటే ఆ విత్తనము ఆ భూమిలో పెట్టినప్పుడు ఎట్లాంటిదంట విత్తనములన్నిటిలో చిన్నదే కానీ ఎప్పుడైతే అది పెరిగినప్పుడు ఈ వాక్యము నిన్ను నన్ను చూపిస్తుందన్నట్టు ఈరోజు నువ్వు లాగా ఉన్నవా నీలో ఆవగింజంత విత్తనము నాటి ఉంటే దేవుడు ఈరోజు మనలో ఈరోజు ఈ చెట్టులాగా వృక్షంలాగా నువ్వు అయినావా చూడండి అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చెట్టగును పెద్ద వృక్షంలాగా మారింది ఒక చిన్న ఆవగింజ యేసు ప్రభు ఈ ఆవగింజ గురించి రెండు చోట్ల చెప్పిండు కదా ఎక్కడంటే ఇంకొక చోట ఏం చెప్పిండంటే మతాయిసు వార్త పదిహేడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మతైసు వార్త పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయను తెలుసు బాల్యము నుండి ఆ దయ్యముతో పీడింపబడినవాడు ఆ అపవిత్రాత్మతో పీడింపబడిన వారు అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళినా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారయ్యా అప్పుడు ఏసుప్రభు అంటాడు విశ్వాసం లేని మూర్ఖ తరము మనమున్నది అంత దౌర్భాగ్యం ఇంత దౌర్భాగ్యమైన తరం అందుకు ఏసుప్రభు అంటాడు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునంటే ఉండదన్నట్టు కాబట్టి ఆ తర్వాత అపవిత్రాత్మను ఏసుప్రభు వెళ్ళగొట్టిన తర్వాత దయ్యాన్ని గద్దించినాక అది వాడిని విడిచి వెళ్ళిన తర్వాత ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను మత్త వార్త పదిహేడు అధ్యాయం పంతొమ్మిది వచ్చినము తర్వాత శిష్యులు ఏకాంతముగా ఏసు నద్దకు వచ్చి మేమెందు చేతా దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగి మొదట ఈ తండ్రి తన కుమారుణ్ణి వెంటబెట్టుకొని వచ్చింది శిష్యుల దగ్గరకే వీళ్ళ వల్ల చేతగాలేదన్నట్టు కాబట్టి వీళ్ళ వల్ల కాబట్టి మరలా బోధ అని ఆ వ్యక్తి దేవునితో మాట్లాడడము మనం చూసినాం కాబట్టి ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మేమెందు చేత ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి అందుకన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఇప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు ఆవగింజతో పోల్చాడు అది విత్తనముల అన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు చూడు అది పెద్ద వృక్షమయ్యి ఎన్నిటికో అది నివాస స్థలంగా ఉంది అంతగా అది విస్తరించింది ఈ రోజు నీ జీవితము నా జీవితము నీలో ఆవగింజంత నాటలేదా దేవుడు అలా నువ్వు నాటబడి ఉంటే నిజంగా నువ్వు చెవులు గలవాడివైతే నిజంగా దేవుని వాక్యాన్ని చూసే కన్నులు నువ్వు గలవాడివైతే నిజంగా దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి తగినట్టుగా నడుచుకునేవాడివైతే నడుచుకునే చూడు ఏసు ప్రభా మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మంటే అది పోతదంట కొండంటే ఎట్లుంటది బలంగా ఉంటది పెద్దదిగా ఉంటది కానీ మనకి ఎంతది ఉంటే చాలంట ఆ వగించంత విశ్వాసం లేరా అలాంటి పిరికి వాళ్ళు నమ్మి దేవుని వాక్యాన్ని బోధిస్తూ కూడా భయపడేవాళ్ళు పిరికితనం కలిగిన ఎందుకు పిరికి వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరన్నట్టు నువ్వు రక్షణ బొంది ఏం లాభం నీ రక్షణను పోగొట్టుకుంటున్నావన్నట్టు నీలో ఉన్న పిరికితనం వల్ల నువ్వు పిరికి వాడేవైతే నువ్వు బంధించలేవన్నట్టు కాబట్టి బలవంతుణ్ణి మనం బంధించాలంటే మనకి ఎంత విశ్వాసం ఉంటే చాలంట ఆ కొండంత విశ్వాసం కాదంట విత్తనములన్నిటిలో చిన్నదిగా ఉన్న ఆ ఆవగించంత విశ్వాసము ఈరోజు నువ్వు నేను కలిగి ఉంటే కానీ ఈరోజు ఉందా రోజు ఈరోజు మనలో ఉందా ఆ విధానం ఎందుకంటే ఉట్టిగా వినిపోయే వాళ్ళం మనం ఉట్టిగా వినిపోతాం కన్ను కూడా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి అన్నట్టు చెవు విని గ్రహించుకొని దేవునికి తగినట్టు జీవించలేని పరిస్థితి అన్నట్టు ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలు దేవుని సేవకులు అట్లా తయారైపోయినారంటున్నాడు దేవుడు నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ నుండి ఇక్కడ నుండి అక్కడి పొమ్మంటే అది పోతుందంట చూడండి మత్తాయసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా ఏసుప్రభు ఈ మాట చెప్పిండంటే అది అబద్ధము కాదు నువ్వు అబద్ధికుడి మీరు అపద్ధికులు మీలో వేషధారణ ఉందన్నట్టు పైకి భక్తి గలవారులాగా ఉంటారే కానీ ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా జీవించరు కాబట్టే మీరు భక్తిహీనులు దేవుడేమో తన మాటను తన గురించి తాను రూఢీగా స్పష్టంగా చెప్తున్నాడు మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నా ఎందు విశ్వాసం ఉంచివాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానన్నాడు కానీ నువ్వు నమ్మవన్నట్టు యేసుప్రభుని నువ్వు అలా దేవుని ఎందు విశ్వాసి కావు కాబట్టి నువ్వు కంటికి కనిపించే వాటిని చూసి భయపడే పిరికి అందుకు దేవుని కార్యాలు చేయలేకపోతున్నారు ఇది దేవుడు చెప్పిండు మీకు అంటే ఎవరికి నన్ను వెంబడించే వారికి నన్ను పోలి నడుచుకునే వారికి వాళ్ళ శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకొని నా ప్రేమ కలిగి నా మనసు కలిగి నన్ను ధరించుకునే వారికి ఎందుకు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఈ వాక్యాన్ని ఎప్పుడన్నా మనం నమ్మితే నువ్వు పిరికివాడువి కాదన్నట్టు ఈరోజు పిరికి వాళ్ళు లేరా ప్రార్థన చేయడానికి భయపడే లేరా ఇలాంటి వాళ్ళు ఎలా దేవుణ్ణి మహిమపరచగలరు వీళ్ళకి వీళ్ళే సంతోషపడగలరు దేవుని సంతోషపరచలేరన్నట్టు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ దేవుని ఎందు బలవంతులు కాదు వీళ్ళు బలహీనులు పిరికివాళ్ళు కాబట్టి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను లూకాసు వార్త పదిహేడో అధ్యాయము ఐదో వచ్చినము ఆరో వచ్చినము అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ఎవరు ఈ పన్నెండు మంది శిష్యులు వల్లే కదా దేవుడు అపోస్తులు ప్రతి అపోస్తులని పేరు పెట్టింది ఈ అపోస్తులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారయ్యా మా విశ్వాసాన్ని రుద్ధి పొందించు మా విశ్వాసాన్ని బలపరచు ఎట్లా బలపరచు వాక్యం విని ఆ వాక్యాన్ని పాటిస్తే అవుతుంది ఏదో కూర్చొని టైం పాస్ గా వచ్చి ఏదో ఎవరో చెప్పేటప్పుడు ఇని ఇంకెవరో చెప్పేటప్పుడు ఇక్కడ కూర్చొని ఆ పనులు చేసుకుంటా ఈ పనులు చేసుకుంటా ఏదో జాయిన్ అవ్వాలని ఫోన్లు ఆడబెట్టుకొని నీ పాటికి ను ముచ్చట్లు చెప్పుకుంటా నీ పాటికి నువ్వు ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా ఏది చెయ్యలేవు దేవుడికి తెలుసు కదా పన్నులుండి చూసేవాడు కదా మన దేవుడు ఆయనకి తెలియదా నువ్వు ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఎవరిని మోసపరచగలవు ఈరోజు మన దేవుణ్ణి నువ్వు మోసపరచగలవా కాబట్టి అపోస్తులు అడుగుతున్నారు అయ్యా మా విశ్వాసాన్ని రుద్ధిపొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడతది చూడు ఏసు క్రీస్తు నామం అంటే ఆయన నామాన్ని నీకు నాకిచ్చింది నువ్వు నిజంగా ఆ నామాన్ని నమ్మేవాడివైతే ఆ నామాన్ని విశ్వసించే వాడివైతే ఆ నామములో ఉచ్చరించితే సమస్తము లోబడతది ఎందుకంటే పరలోకం అందే గాని కిందే గాని భూమి కిందే కానీ భూమి పైన కానీ అన్ని నామముల అధికమైన నామం ఏసు ప్రభు నామం అందుకు నా దగ్గర విండి లేదు బంగారం లేదు ఏసు క్రీస్తు నువ్వు నీ పరిపెత్తి నడుచుకోమంటే లేచండు ఈరోజు ఎందుకు జరగలేదంటే అలాంటి విశ్వాసము నీకు లేదు అంటే నువ్వు ఇంత కాలం కూడా ఆవగించంత విశ్వాసం కూడా నీరు హృదయంలో పెట్టుకోలేని దౌర్భాగ్యులు దిక్కుమాలిన వాళ్ళు అన్నట్టు క్రైస్తవులు పేరుకు వస్తారు దేవుని సన్నిధికి ఏ రోజు కూడా వాక్య ప్రకారంగా ఈ వాక్యము దేవుడు మాతో మాట్లాడిండు ఈ వాక్యము దేవుడు మాకిచ్చిండు ఇది మేము నమ్మాలా ఇది నమ్మితే మా జీవితంలో కార్యం జరుగుతుంది నమ్ముట నీ నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు పిరికి వాళ్ళు ఎట్లా నమ్ముతారు కాబట్టి ఎందుకు ఈ ఆవగింజం గురించి దేవుడు చెప్పిండే నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ సృష్టిలో ఉన్నది ప్రతిదీ మనకి లోబడతది ఎందుకంటే మనకి దేవుడు అధికారం ఇచ్చు కాబట్టి ఆ అధికారంతో పాటు పరిశుద్ధాత్మని శక్తి మనకు కావాల అందుకు చూడండి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నాడు కాబట్టి మత్తాయి సువార్త పద్దెనిమిది పదమూడో అధ్యాయము కాబట్టి ఇప్పుడు ఈ దేవుని రాజ్యం ఎట్లా ఉంది ఆవగింజని ఒక వ్యక్తి ఒక మనుషుడు తన పొలములో విత్తిన ఆవగింజంతా అన్నిటిలో చిన్నదైనప్పటికీ అది క్రమక్రమేణా వృద్ధి పొందుతూ పెరిగినప్పుడు అది మహా వృక్షమైందంట ఆ వృక్షము నువ్వు నేను అయ్యి ఉండాల నీ దగ్గర ఏసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చీకటి ప్రజలు వెలుగులోని వెలుగును చూసింది ఈరోజు నువ్వు వెలిగింపబడితే ఆ వెలుగు చీకటిలో ఉన్న ప్రజలందరినీ వెలిగించాల అనేకులు నీ ద్వారా పాపాలు ఒప్పుకోవాలా నీ ద్వారా రక్షణ పొందాలా నువ్వు అనేకులని శిష్యులుగా చేయాలి ఒక వృక్షం లాగా మనం నమ్మి దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలు అంటే నీలో ఆవగించంత విశ్వాసం లేని విశ్వాస భ్రష్టులు అన్నట్టు ఇంతకన్నా దేవుడు కఠినంగా మాట్లాడలేడు మనతోటి ఈరోజు విశ్వాస భ్రష్టులు ఉన్నారు అందుకు దేవుని కార్యాలు చేయలేని వారిగా ఏసు క్రీస్తు మహిమపరచలేని వారిగా ఆయన రాజ్యాన్ని ఆయనను స్థిరపరచలేని వారిగా ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని ఆయన సంకల్పాన్ని ప్రణాళికను నెరవేర్చలేని వారిగా దౌర్భాగ్యులుగా ఉన్నారు ఈరోజు క్రైస్తవులు ఈ జీవితము బ్రతికే లేకపోయినా వ్యర్థమే ఎందుకు నువ్వు దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు పొందలేనప్పుడు దేవుని యొక్క శక్తిని పొందలేనప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని ప్రణాళికను నెరవేర్చలేని బ్రతుకు బ్రతకడం కన్నా పాపములో ఉండి భ్రష్టుల మయకన్నా కాలం ముగించుకుంటే మంచిదన్నట్టు మారని ఇంకా జీవితాలను సరి చేసుకోలేని వాళ్ళు ఇంకా దేవుని చిత్తాన్ని దేవుని యొక్క పిలుపును గ్రహించి దాని ప్రకారంగా ఉండలేని పేరుకు జీవించుచున్న వాళ్ళు మృతులు ఎందుకంటే వారిలో జీవము లేదన్నట్టు వారి హృదయాల్లో దేవుని వాక్యం లేదు వారి బ్రతుకులో ఏసు ప్రభు లేడు అందుకు లోకానుసారంగా జీవిస్తారన్నట్టు ఏదో నమ్ముకున్నామా నమ్ముకున్నామా వచ్చామా వచ్చామా చెప్పామంటే కానీ ఎక్కడ కూడా వీళ్ళకంటూ దేవుని పట్ల ఎలాంటి గురి లేని వాళ్ళు అందుకు భ్రష్టులు అయిపోతున్నారు పౌలు అంటాడు నేను ఇతరులకు చెప్పి నేనెక్కడ భ్రష్టు అవుతానని అన్నాడు చెప్పేవాడు కూడా భ్రష్టుడు అవుతాడు అన్నట్టు అందుకు నన్ను నేను నా శరీరాన్ని నన్ను నేను నలగొట్టుకుంటున్నా ఈరోజు మన బలహీనతల్లో అలా నలగొట్టుకోగలుగుతున్నామా ఈరోజు దేవుని ప్రకారంగా ఉండలేని వాటిని శరీర క్రియలను శరీర కోరికలు శరీర వ్యామోవాలు విడిచిపెట్టలేకుండా ఉండగలుగుతున్నాము నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆవగంజంత విత్తనం అని హృదయంలో నాటబడి ఉంటే ఈరోజు నువ్వు మహారృక్షమై ఉండేవాడి ఎంతో మందికి నీ ద్వారా రక్షణ కలిగేది ఎంతో మందికి నీ ద్వారా వారి బంధకముల నుండి విడుదల కలిగేది ఎంతో మంది నీ ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాళ్ళు ఆప్తీస్ మిచ్చి యోహోని ఎట్లయితే అనేకులను దేవుని తట్టు తిప్పిండో ఏసుక్రీస్తు ప్రభు మనం త్రోవ తప్పిన గొరెల ఉంటే ప్రధాన కాపరి వైపు తండ్రి మనల్ని మళ్లించిండో ఈరోజు మనము అనేకులను తిప్పేవాళ్ళం ఈరోజు అలాంటి ఆశ ఉందా అలాంటి ప్రయాస పడాలన్న నీలో ఉందా నీ కోరిక ఉంటే ఆశ ఉంటే తృప్తిపరచు పడతాం లేనివాడికి ఏముంటది నువ్వు నేను గ్రహించుకోవాలా ఈ లోకంలో ఉండేది ఏది నీకు శాశ్వతం కాదు ఈ లోకంలో నువ్వు సంపాదించుకునేది ఏది నీకు ఏమీ తీసుకెళ్ళలేవు నీకు ఇచ్చిన లోబడి దేవుని మాట దేవుని పిలుపుకు లోబడి ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట విని గ్రహించుకొని ఆయనకు విజేయత చూపించి ఈ జీవించే ఈ మిగతా జీవితం అన్నా ఏదో ఒకటి చేస్తే నీకు ఎంతో కొంత దేవుని ద్వారా ప్రతిఫలము బహుమానము నీకంటూ ఒక సాక్ష్యం ఉంటది లేకపోతే నువ్వు వ్యర్థుడవే వ్యర్థురాలవే కాబట్టి లూకాసు వార్త పదమూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది దేనిని దానితో పోల్తును కాబట్టి దేవుని రాజ్యము దేనితో పోలి ఉంది దేనితో నేను పోల్చాలా ఒక మనుషుడు తీసుకొని ఒక మనుషుడు తీసుకొని తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశ పక్షులు దాని కొమ్మల ఎందు నివసించునెను ఈ రోజు దేవుడు నిన్ను పిలుచుకొని నిన్ను రక్షణలోకి నడిపించి నీకు తలాంతులు ఇచ్చి నిన్ను సేవా పరిచర్యలో నిన్ను పెట్టుకుంటే ఈరోజు నువ్వు వృక్షంలాగా ఉండగలిగేవా లేకపోతే నువ్వు దౌర్భాగ్యుడు కదా దౌర్భాగ్యురాలు కాదా ఇన్ని సంవత్సరాలు ప్రభుని నమ్ముకొని ఇన్ని ప్ర ఇన్ని సంవత్సరాలు నువ్వు తలాంతులు పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని వరాలు తెలుసుకొని సత్యము తెలుసుకొని ఈరోజు ఒక మహారృక్షము లాగా వాటికి నివాస స్థలంగా ఉండేలాగా ఈరోజు నీ జీవితము ఆ రీతిగా ఏసుక్రీస్తు ప్రభు సమ్ముఖంలో నిలబడ్డావు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతుండ కాబట్టి నీ జీవితం అట్లా ఉందా ఆలోచించుకో ఒకసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నీ జీవితం అరీతిగా దేవునికి తగినట్టుగా ఉందా లేదని ఏదో నువ్వు ప్రార్థన చేసుకునే ప్రార్థన బట్టి కాదు నీ భక్తిని బట్టి కాదు నీ ప్రవర్తనని బట్టి నీ క్రియలను బట్టి నువ్వు దేవుని ప్రకారంగా జీవించే జీవితాన్ని బట్టి చూసుకో లోకంలో అందరూ ప్రార్థిస్తున్నారు అందరూ విశ్వాసం పెట్టినారు అందరూ ఏసుప్రభు నమ్ముతున్నారు కానీ ముద్రించుకున్న సంఖ్య చిన్నది ఈరోజు అందరిలాగా నువ్వు ఉంటే కాబట్టి ఈరోజు నువ్వు ఒక వృక్షంలాగా ఉండాల ఆకాశ పక్షులు దాని కొమ్మల ఎందు నివసించుకుంటున్నాయి అనేకులకు ఆ వృక్షంలాగా మారింది అది నివాస స్థలంగా ఉంది ఈరోజు మనం కూడా అనేకులు దేవుని ఆలయం లాగా మందిరం అనేకులు దేవుని దగ్గరికి రావాల కాబట్టి ఆయన ఆవగించంత చిన్న విత్తనాని విత్తితే ఇది పెద్ద వృక్షమైంది ఈరోజు నీ నా జీవితం ఎలా ఉంది ఈరోజు నీ నా జీవితం దేవుని ఎదుట ఎలా ఉంది అనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇకనైనా నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోమని చెప్తున్నాడు ప్రభు చూడండి మత్తాయసు వార్త పదమూడో అధ్యాయము చూడండి మత్తాయసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై వచనము ఆయన మరి ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది ఆ మనుషుడెవరు ఏసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఆ పొలమేంది ఈ లోకం ఆ విత్తనం అంటే దేవుని వాక్యం దేవుడు మనలో మంచిని విత్తిడు ఈరోజు మనమే చెడ్డవారిగా మారుతాం ఎందుకంటే పాతవి గతించి సమస్తము కొత్తవాయను క్రీస్తునందు నూతన సృష్టి కానీ నూతన సృష్టిగా మారినవాడు వాడు ప్రాచీన స్వభావాన్ని కలిగి వాడికి ఉన్న జీవితంలో ఉన్న ఆ చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు ఈరోజు బానిసలైపోయినారు దాస్యానికి లోపడ్డారు కాడి ఉన్నారు వీళ్ళు వీళ్ళు స్వతంత్రులు కాలేదు ఈరోజు నీ జీవితం నా జీవితం అలా ఉంటే గ్రహించుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన విత్తిన విత్తనము మంచి విత్తనం మనుషులు నిద్రించు చుండగా అతని శత్రు వచ్చి గోధుమల మధ్య గురుకులు విత్తిపోయిండు అంటే దాని అర్థం ఏంది మెలుకువ లేని జీవితము దేవునిలో మెలుకువ లేని వారిలో దుష్టుడు వచ్చి ఏం విత్తుతున్నాడు గురుకులు విత్తిపోతున్నాడు మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు కూడా అగపడెను అంతే కదా నువ్వు రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిష్మం పొంది పరిశుద్ధాత్మ పొంది దేవుని ప్రకారంగా ఉండిన నువ్వు సడన్ గా నీ విధానం మారితే మనుషులకు కనపడుతుంది కదా ఒకప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి సేవ చేసినాడు ఈరోజు ఎలా ఉన్నాడంటే వాడు కునికి నిద్రించిండు కాబట్టి దుష్టుడు గురుకులు విత్తిండు కాబట్టి మంచిది పోయి ఇప్పుడు వాడిలో చెడ్డది వచ్చిందన్నట్టు ఒకప్పుడు దేవుని ప్రకారంగా దేవుని ఇష్టంగా దేవుని కొరకు నడిచిన జీవితం పోయి ఈ రోజు మారిపోయింది అన్నట్టు కనబడుతుంది నువ్వు దాచిపెట్టినా కనపడతది కాబట్టి మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగపడుతున్నాయి అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్కు వచ్చి అయ్యా నువ్వు పొలములో మంచి విత్తనము విత్తివి కదా అందులో గురుకులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఈ రోజు దేవుడు మనలో విత్తింది మంచి విత్తనం సత్యాన్నిలో మనల్ని ప్రతిష్ఠించిండు మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేసిండు కానీ ఈరోజు మనుషులు కాడి కిందకు పోతున్నారు దాశానికి పోతున్నారు వారికి దురాలోచనల వల్ల దురాశల వల్ల వాళ్ళకున్న శరీర కోరికల వల్ల శరీర వ్యామోహాల వల్ల ఈ లోకానుసారమైన లోకంలో ఉండి ప్రేమించే వాటి వల్ల మంచి విత్తనము విత్తినప్పటికీ ఈ రోజు గురుకుల్లాగా మనుషులు కనబడుతున్నారు కాబట్టి దాసులు వచ్చి చెప్తున్నారు అయ్యా నువ్వు మంచి విత్తనం విత్తివు కదా నీ పొలంలో అందులో గురుకులు నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వల్లి వాటిని పెరిగి కూర్చుటం నీకు అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు కోతాకాలము వరకు రెండింటిని కలిసి ఎదగనీయడి ఈరోజు నువ్వు రక్షణ పొంది పాపం చేస్తున్నా బతుకున్నావంటే నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు ఇప్పుడు దేవుడు వేరుపరుస్తుడు అన్నట్టు ఈరోజు నువ్వు అబద్ధములో ఉండి అబద్ధకరమైన బోధలు చెబుతూ ఈరోజు లేదా లోకంలో అయినా దేవుడు ఎందుకు తీసేయలేదంటే మంచి గోధుమలకు హాని జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని ఇంతవరకు ఉంచండు ఇప్పుడు వేరు పరిచే సమయం ఇది ఇది వేరు పరిచే సమయం అన్నట్టు గురుకులు అగ్నిగుండంలో కాల్చి దేవుడు ప్రతి దానికి ఒక సమయం గలదు ప్రసంగి అన్నట్టు దేవుడు దీనికి సమయం పెట్టాడు ఆ సమయమే ఇప్పుడు మనమున్న సమయం ఇకనైనా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయాసపడాలా ఇకనైనా దేవుని వాక్యాన్ని వినడంలో నీకు ఆసక్తి ఉండాలా ఇకనైనా దేవుని శ్రద్ధగా దేవుని వెతకడం నువ్వు నేర్చుకోవాలా ఇంకా ఇంకా ఈ లోకానుసారంగా ఈ లోకస్తుల్లాగా కలిసిపోతే నోహావు జలప్రలయంలో ఆ జలప్రలయం వచ్చే వాళ్ళు వాళ్ళు ఎరగలేదు కాబట్టి కొట్టుకుపోయినారు నీ బతుకు నీ జీవితం కూడా అట్ట కొట్టుకుపోతుంది ఈరోజు నువ్వు అట కొట్టుకుపోతావన్నట్టు చాలా విషాదకరమైన బాధ ఏంటంటే కేరళలో వాళ్ళందరూ నిద్రపోయినప్పుడు ఒక్కసారిగా కొండచీరీలు రావడము ఆ వరద వచ్చి వాళ్ళు ఊహించని రీతిలో కొట్టుకుపోయినట్టు ఒకనొక దినం మనం అటు కొట్టుకుపోతామన్నట్టు దేవుడు మనల్ని వేరుపరుస్తున్నాడు ఇకనైనా నువ్వు మార్చుకో ఇకనైనా దేవునికి తగినట్టుగా నువ్వు నడుచుకో నీలో పాపాలు ఉంటే మార్చుకో నీలో చెడు అలవాట్లు చెడు వ్యసనాలు విడిచిపెట్టు నీకు ఇంకా ఇంకా ఇంకా దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు తార్థకం చేసుకోండి అది మీకు ధన్యం కాబట్టి ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా ఆ దాసుల మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి అందుకతడు వద్దు గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగిత్తరు కోతాకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి కోతాకాలం గురుకులను ముందుగా కూర్చి మీకు బాగా అర్థమవుతుంది మనకి ఆ నాలుగు దూతలు నాలుగు దిక్కుల నుండి గట్టిగా పట్టినప్పుడు సజీవుని ముద్ర గల ఒక దూత వచ్చి మా దాసులను ముద్రించు వరకు ఏ హాని చేయొద్దని అంటే ఇది ముద్రించుకుంటున్నాడు దేవుడు మనల్ని ఇది భాగ్యము నన్ను దేవుడు ముద్రించుకోవాల ఇది నాకు ధన్యత అనుకున్నవాడివి ఈరోజు నీళ్ళ ఉన్న చెడు అలవాట్లు చెడు వ్యసనాలు దేవునికి లోబడని జీవితం ఇవన్నీ విడిచిపెట్టి ఈ రోజన్నా నువ్వు సేవించే దేవుని తట్టు నీ నిండు మనసుతో నిండు హృదయంతో ఆరాధించు కపటదారుల్లాగా వేషదారుల్లాగా చేసేదేమో అన్ని పలికిమన్ల పనులు కానీ దేవుని ముందు భయభక్తులు కలిగించే నటన ఈ లోకపు నటన గతించిపోతుంది లోకము గతించిపోతుంది నటన పరులు కూడా గతించిపోతారు ఇవి మానుకోండి ఇది మీకు ఉత్తమము అని దేవుడు చెప్తున్నాడు కపటము ఉండొద్దు వేషదారుల వలె ఉండొద్దు నిజముగా ఉన్నట్టు దేవుని బిడ్డల వల్లే దేవునిలాగా ఉన్నాడు ఆయన సన్నిధిలో దేవుడు ఆయనను ఆరాధించే వాళ్ళు యదార్దముగా ఆయన ఆరాధించే వాళ్ళు అట్లానే ఆత్మతో సత్యముతో తనను ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకుంటుండు అంతే తప్ప పాట పాడే ప్రతి వాడు ఆత్మతో ఉన్నట్టు కాదు వాడిలో సత్యం ఉన్నట్టు కాదన్నట్టు చెప్పే ప్రతి వాడు ఉన్నట్టు కాదన్నట్టు ఎవడున్నడు ఎవిడి హృదయం అట్లా ఉంది ఎవిడి హృదయంలో హృదయ శుద్ధి ఎవరి హృదయంలో చెడుతనం లేకుండా ఉంది ఎవడు జీవితము పరిశుద్ధంగా ఉంది దేవుని ప్రకారంగా ఉంది ఆయనని పోలి ఆయన ఎట్టి వాడై వారు అట్టి వారిలాగా ఉన్నారో అది దేవునికి తెలుసు అలా ఉన్న వాళ్ళని ఆ ముద్ర అయిపోయినాక తెలుస్తుంది ఆ నోహవు జల ఉన్న ప్రజలు కొట్టుకుపోయినట్టు ఒకనొక దినము అపాయం దేవుని ఉగ్రత ఒక్కసారిగా ఆయన కోపం ఒక్కసారిగా మనల్ని రగులుకున్నప్పుడు ప్రభువా ప్రభు అంటే నీ జీవితం వ్యర్థమే కాబట్టి కోతాకాలం గురుకులను ముందుగా కూర్చి అంటే దేవుడు ఏం చేస్తుండడు తనకు సంబంధించిన వాటిని ఆ చేపలు మంచి వాటిని గంపలో వేసుకుంటుండు చెడ్డ వాటిని తీసి బయట పారేస్తున్నాడు అలానే గోధుమలనుమో ముందుగా కూర్చి వాటిని కాల్చి గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయటకు కట్టలు కట్టి గోదుములను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదే అప్పుడు ఆయన చూడండి మతాయి వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఆరో అప్పుడు ఆయన జన పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వచ్చి పొలంలోని గురుకుల గురించిన ఉపమానం మాకు తెలియజెప్పమనేరి అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈరోజు ప్రవ్వా నేను ఎలా ఉన్నానయ్యా నీకు నా జీవితం ఎట్లా ఉంది ప్రభ నా హృదయం నీకు ఎట్లా ఉంది ప్రభ అని ఏసు ప్రభు ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి వినయముతో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ప్రభుని అడగండి నీ జీవితము నీకు చూపిస్తాడు దేవుడు అందులో అనుమానం లేదన్నట్టు నీ జీవితము ఎలా ఉందో అద్దంలో ఎట్లయితే ఉంటుందో అట్లా చూపిస్తాడు దేవుడు కాబట్టి అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వచ్చి పొలములోని గురుకుల గురించిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనేది పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుకులు దుష్టుని సంబంధులు దుష్టుడెవరు అపవాద్ వాడు మొదటి నుండి అపతికుడు మొదటి నుండి వాడు నరహంతకుడు అబద్ధానికి జనకుడు ఎవుడు అపవాద్ అపవాది సంబంధులు ఎట్టుంటారంటే ఆయనని ఎరిగి ఉండి కూడా ఆయన ఆజ్ఞలు గైకోనరు ఆయన వెలుగై ఉన్నాడు కానీ ఆయన సహవాసంలో ఉండి కూడా వీళ్ళు చీకటిలో నడుస్తారు అన్నట్టు ఆయన పరిశుద్ధుడు మీరును పరిశుద్ధులై నన్ను సమస్త ప్రవర్తన నన్ను వెంబడించమని దేవుడు మీరు పరిశుద్ధుల దేవుని చెత్తమని చెప్పినప్పటికీ దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ పాపం చేస్తుంటారు ఆయన ఎట్లా మనల్ని ప్రేమించిండో మనల్ని ఇతరులను ప్రేమించమంటే అలా ఇతరులను ప్రేమించలేనివారు సహోదరులను ప్రేమించలేని వారు వేదలను ప్రేమించలేని వారు దేవుణ్ణి ప్రేమించలేని వారు వీళ్ళ అపద్దికులు వాళ్ళు దుష్టుని సంబంధలు మత్తాయి సువార్త పదమూడు ముప్పై తొమ్మిది విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు మతయసు వార్త పదమూడు అధ్యాయము నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు గురుకులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడిను అలాగే యుగ సమాప్తి జరుగును ఇక ఏదో ఈ లోకం ఉంటది ఇంకా నేను ఏదో అనుకుంటున్నాను అనుకుంటున్నావేమో ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు నీకు ప్రభు సమీపంగా ఉన్నాడు ఈరోజు నువ్వు కునికి తెనికి ఇది కాదు మెలకుగా ఉంటే నీకు తెలుస్తుంది కాబట్టి గురుకులి ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడెను అలాగే యుగసమాప్తి సమాప్తి ఎందు జరుగును మత వార్త పదమూడు అధ్యాయము నలభై ఒకటి మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యముల నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీత పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గడవాడు వినుగాక ఎందుకు దేవుడి మాట చెప్తుండ ఈరోజు నిజంగా నీకు చెవులుంటే నిజంగా నీకు కన్నులుంటే నిజంగా నీకు మనస్సు అనేది ఉంటే నీకు మనస్సాక్షి అనేది ఉంటే నీకు హృదయం అనేది ఉంటే నువ్వు గ్రహించగలుగుతావు ఈరోజు నేను దేవుని ప్రకారంగా లేకుండా ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటే నేను ఎవరిని అబద్ధికుని ఈరోజు దేవుణ్ణి తగినట్టుగా నడుచుకోకుండా దేవుణ్ణి పోలి నేను నడుచుకోకుండా ఆయన అడుగుజాడల ఎందు ఉండకుండా ఆయన ప్రకారము నేను జీవించకుండా ఆయన పరిశుద్ధుడు నాలో పరిశుద్ధత లేకుండా నేను పాపంలో ఉంటూ నాకున్న చెడు అలవాట్లు చెడు వ్యసనాలు నాకున్న దురాలోచనలు దురాశలు లోకానుసారమైన జీవితం నేను జీవిస్తుంటే నేను ఎవరిని అలా ఉన్నవాళ్ళు ఎవరు ప్రతి వాడు కాబట్టి చూడండి ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు రోమీలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదకొండో వచనము దానికి ముందు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము మీరు పూర్వమందు చీకటిగా ఉండిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఎప్పుడు పూర్వం అంటే ప్రభుని ఎరగనప్పుడు మారు మనసు పొందనప్పుడు దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోక పాప్తిష్మం పొంద ముందు మనం అందరము చీకటిలో ఉన్న మన పాపాల చేత అపరాధాల చేత మనము చచ్చినవారమే వారమే కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని తెలుసుకున్నామో ఆయన నిజమైన దేవుడు ఆయన ద్వారానే నా పాపములకు నా అపరాధములకు పాప ఆయన ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము ఆయన్నే నా విమోచకుడు అని గ్రహించిన తరువాత పాప్తిష్మం పొందినాక ఇప్పుడు నువ్వు దేవుని అందు వెలుగై ఉన్నావు మనం ఈ లోకానికి వెలుగన్నాడు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి దేవుని నడిపించింది ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదమూడు పద్నాలుగు సమస్తమును ఖండింపబడి వెలుగు ప్రత్యక్షపరచబడును ప్రత్యక్ష ఏదో అది వెలుగు కదా అందుచేత నిద్రించుచున్న నువ్వు మేల్కొని మనుషులు నిద్రించినప్పుడే వచ్చిండు వాడు శత్రువు గురుకులు ఎత్తిపోయిండి నీలో నువ్వు కునికి నిద్రిస్తున్నావు కాబట్టి మెలుకు కలిగి లేవు కాబట్టి నీ విరోధి నీలో ఏం విత్తుతున్నాడు గురుకులు విత్తుతున్నాడు విషాన్ని విత్తుతున్నాడు పాపాన్ని విత్తుతున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా మేల్కోవాలా చూడు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఆయన వెలుగు ఆయన యొక్క ప్రసన్నత ఆయన యొక్క ప్రభావము ఆ ప్రభు యొక్క మహిమ మన మీద ఉంటే మనం మెలుకుగా ఉంటాం మనలో శరీర కోరికలు కలిగిన శరీర వ్యామోహాలు కలిగిన మనకున్న దురాలోచలు దురాలోచనలు కలిగిన ఆయన ఆత్మచేత వాటిని చంపివేస్తాం మనకున్న శరీర వ్యామోహాలు శరీర కోరికలు ఆ వెలుగు ఆ తేజస్సు గలగ దేవుడు ఆయన మహిమ మన మీదకుంటే నీ మీద ప్రకాశిస్త దేవుడు అప్పుడు నువ్వు మేలుకుంటావు చూడండి రోమపత్రిక పదమూడో అధ్యాయము పదకొండో వచనము మరియు మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేళ చూడండి మరియు మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి ఇది మేల్కునే సమయం ఇంతవరకు నువ్వు కునికి నిద్రించినవేమో బుద్ధి లేని కన్నికలాగా ఈరోజు నీ జీవితంలో నువ్వు సోమరి అయినవేమో నీకిచ్చిన తలాంతలను దేవుని కొరకు అభివృద్ధి పరుచుకోలేక ఇంతవరకు నువ్వు కునికి నిద్రించినవేమో మత్తులో ఉండి లోకం అనే మత్తులో ఉండి పాపం అనే మత్తులో ఉండి చెడుతనం అనే మత్తులో ఉండి శరీర కార్యాలు శరీర వ్యామోహాలు అనే మత్తులో ఉన్నవేమో దేవుడు చెప్తున్నాడు ఇంతవరకు నువ్వు మత్తులై ఉన్నది చాలు ఇక మీదట అంటున్నాడు దేవుడు లేకపోతే అమాంతం వచ్చి పడుతుంది నీ మీద ఒక ఉపద్రవం కనుమరుగైపోతావు నువ్వు కాబట్టి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసములైనప్పటికీ కంటే చూడండి మనము విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది ప్రభు రాకడ సమీపంగా ఉంది ఇప్పుడన్నా మేల్కోండి ను బుద్ధి కన్నికలాగా ఉంటే ఆయన వచ్చినాక నువ్వు వెతికితే దొరకదు ఈరోజు నీ జీవితం అట్లా ఉంటే ఇప్పుడే వెతుకు ప్రభు దొరుకు కాల సమయమందు దేవుణ్ణి వెతకండి ఆసక్తిగా శ్రద్ధగా ఆయన మాట వినండి ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను కైకొనండి మీ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో మీ హృదయాలను ప్రభు తట్టు తిప్పి ఆయనను సేవించండి మీలో ఉన్న విగ్రహాలను తీసి పారవేయండి అంటున్నాడు ఆ రోజు వాళ్ళు రకరకమైన విగ్రహాలు పూజించినారు ఈరోజు నీలో ఏ విగ్రహం నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించిన అది విగ్రహం ఈరోజు నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నావా ఈరోజు నీ కలిగి ఉన్న వాటిని ప్రేమించుకుంటున్నావా ఈరోజు లోకంలో దాన్ని విగ్రహం చేసుకొని ప్రేమిస్తున్నావా నువ్వు విగ్రహారాధికుడివి నీలో ఉన్న విగ్రహాన్ని తొలగించు ప్రభుని ప్రేమించు ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలుగా కొంటారు ఆయనను ప్రేమించేవారు ఆయనకి తగినట్టుగా నడుచుకుంటారు ఆయనను ప్రేమించేవారు ఆయన వల్లే మారి జీవిస్తారు ఆయన పడిన ప్రయాసం పడతారు కాబట్టి ఈరోజు నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పు నీ మనస్సు దేవుని వైపు తిప్పు నీకు కనులుంటే చెవులుంటే మనస్సుంటే నీ మనస్సాక్షి నీ అంతరంగ పురుషుడు ఈరోజు నిన్ను గద్దిస్తుంటే నీ హృదయాన్ని కఠినపరుచుకోకు నీ చెవులు మందం చేసుకోబాకు ఎందుకంటే నిద్ర మేలుకునే వేళ ఇది నిద్రపోయే వేళ కాదు ఇది ఉనికి నిద్రించే సమయం కాదు ఇది మత్తులమై ఉండే సమయం కాది నీకు ఇచ్చిన గొప్ప ధన్యతను భాగ్యము నువ్వు పోగొట్టుకున్న వాడు కాబట్టి నేడే ఈరోజు నువ్వు సరి దేవుడు నీతో నాతో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికే కానీ ఉగ్రత పాలవడానికి కాదు నశించిపోవడానికి కాదు దానిని వెతికి రక్షించడానికి వచ్చిండు మన ప్రభు ఈరోజు నువ్వు ఉగ్రత పాలవడం దేవునికి ఇష్టం లేదు ఈరోజు నువ్వు అపవిత్రంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు ఈ రోజు నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నువ్వు గురుకుల వలె ఉండి కాల్చి వేయబడడము దేవునికి ఇష్టం లేదు కటికి గలగా చీగటి బిలంలోనికి నువ్వు త్రూసి దేవునికి ఇష్టం లేదు నిన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తుడు సిరువులో చూపించిన ప్రేమ ఈరోజు దేవుడు ఇంకా ఇంకా మన పట్ల చూపిస్తున్నాడు ఇది నీకు రక్షణ దినము ఇది నీకు అనుకూల సమయం ఈ సమయాన్ని పోగొట్టుకుంటే నీ జీవితంలో ఎన్ని గొప్పవిగా పొందుకున్నా ఉత్తమమైన దాన్ని నువ్వు పోగొట్టుకున్న దాన్ని పోగొట్టుకున్న వారవుతారు చూడండి దశలోనికి రాసిన పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనము ఆరు ఏడు ఎనిమిది మీరందరూ వెలుగు సంబంధులను పకటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము రాత్రి వారు మీకు తెలుసు చీకటి వారు తెలుసు వెలుగు సంబంధులు ఎవరో తెలుసు ఇప్పుడు నువ్వు ఎవరి వారు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా అపవాది సంబంధివా దేవుని సంబంధివా పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి పరిశుద్ధంగా ఉన్న ప్రతివాడు దేవుని సంబంధి ఈరోజు నువ్వు చీకటిలో నడుస్తున్నావా ఈరోజు నీ జీవితం చీకటి ఉందా నీలో పాపం ఉందా పులిసిన పిండి కొంచెమైనా ఉన్న నువ్వు ముద్దంతా పాడైపోయినట్టు అన్నాడు దేవుడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞలో దప్పిపోయిన నువ్వు అపరాధివన్నాడు దేవుడు ఈ రోజు నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా కాబట్టి పౌల్ అంటున్నాడు ఈ దశలోనిక పత్రికతోటి ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరులు వలె నిద్రపోక ఇది నిద్రపోయే సమయం కాది ఉనికి నిద్రించే సమయము కాది అలక్ష్యంగా ఉండే సమయము కాది ఇది మేల్కునే సమయం ఈరోజు నీ జీవితములో నువ్వు మేల్కో నీ కన్నులు నీ మనోనేత్రాలు విప్పబడితే నీ హృదయం తెరవబడితే ఈ వాక్యాన్ని నువ్వు గ్రహించుకుంటావు ఈ వాక్యానికి నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడతావు ఒకవేళ ఈ వాక్య లేకపోతే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నీ వెలుగు నా మీద ప్రకాశింపజేయి ప్రభువా నన్ను వెలుగు సంబంధి మార్చుదేవా పరిశుద్ధాత్మడా నీ ఆత్మతో నన్ను నింపుదేవా నన్ను అభిషేకించుదేవా అన్న ప్రార్థన నీ నోటి నుండి వస్తుంది నువ్వు చేయలేదనుకుంటే ఎవడు ఆ దినమున ఎట్లా ఉంటుంది నువ్వు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుంది నువ్వు దోషిగా పెట్టలేవు మనం దేవుణ్ణి దోషులుగా పెట్టలేం కాబట్టి ఇతరుల వలే నిద్రపోక మెలకువుగా ఉండి మత్తులము కాకయుందుము మత్తుల అయ్యే జీవితం ఏమో విశ్వాసం ఉండి క్రియలేని జీవితమేమో నీ జీవితము నీ బ్రతుకు దేవుని వాక్యానుసారంగా లేకపోతే నువ్వు మత్తులో ఉన్నావు యుగ సంబంధమైన దేవత నీకు గుడ్డితనం గలగజేసింది అందుకు నీ జీవితము దేవుని ప్రకారంగా ఉండకపోయినా నేను దేవునిలో ఉన్నాను అనుకుంటున్నామంటే నీలో భ్రమపరుచో ఆత్మ ఉంది నీలో మోసపరిచే ఆత్మ ఉంది నీలో అపద్ధికుడు ఉన్నాడు నువ్వు అసత్యంలో ఉన్నావు చీకటిలో ఉన్నావు ఈ రోజు నువ్వు మత్తులై ఉండబోకని చెప్తున్నాడు ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందము ఆత్మ పూర్ణులమై ఉండమన్నాడు పౌలు ఎపస్వి కాబట్టి నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రి మత్తుగా ఉందరు మనము పగటి ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్నమును ధరించుకొందుము దేవుని సర్వాంగ కవచం అంటే మెట్టుకు మీరు శరీరేచ్చలను శరీర విషయంలో ఆలోచన చేయకుండా క్రీస్తును ధరించుకోమన్నాడు పౌరు క్రీస్తు యేసులోనికి బాప్తీస్మం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్నామన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు మీరు మృతి పొంది మీ జీవము దేవుని యొద్ దాచబడింది కాబట్టి మీరు పైనన్న వాటినే వెతకండి కానీ భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దన్నాడు ఆయన మనలందరినీ లేపి తనతో పాటు పరలోకం అందు దేవుడు మనల్ని కూర్చుండ పెట్టిండు నీ స్థితి నా స్థితి మన స్థితి పౌర స్థితి పరలోకంలో దేవుడు పెట్టిండు ఈరోజు ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు నేను లోక సంబంధిని కాను కాబట్టి వారును లోక సంబంధులు కారు నీ నేను వీళ్ళని ప్రతిష్ఠించినాను అన్నాడు ఈరోజు లోక సంబంధిగా జీవిస్తున్నావా లోకము లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నవా లోకస్తుల్లాంటి జీవితం కలిగి ఉన్నవా నువ్వు ధన్యుడు కాదు దౌర్భాగ్యుడు ఇందుకు నీకిచ్చిన గొప్ప భాగ్యమును యోగ్యతను ధన్యతను నీకిచ్చిన రక్షణను దేవుని పిలుపును పోగొట్టుకున్న వాడివి కాబట్టి మనం పగటి ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను స్థిరస్థానమును ధరించుకుందము ఎందుకు ఎందుకు అనగా మన ప్రభువైన ఏసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు లోకమును లోకములో దేవుడు ఎందుకు ప్రేమించుడు ఎందుకు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోకి పంపించిండంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి వెలుగు లోకంలోకి వచ్చినా ఆ వెలుగు దగ్గరికి మనుషులు రాలా వాళ్ళకున్న క్రియలు చెడ్డవి ఈరోజు నీకున్న చెడు అలవాటు నీవు వెలుగు సంబంధిలాగా మారలేకుండా చేస్తుంది ఈరోజు నీకున్న చెడు వేసనము నీ జీవితాన్ని నిన్ను నాశనం చేస్తుంది నీలో ఉన్న ఆ నూనెను పూర్తిగా నిర్మూలన చేస్తుంది నీలో ఉన్న పరిశుద్ధతను పోగొడుతుంది నిన్ను అపవిత్రుడిగా మారుస్తుంది నీలో దేవుని పట్ల భయము వణుకు లేకుండా చేస్తుంది దేవునికి తిరుగుబాటు చేసేలాగా దేవునికి విరోధంగా చేసేలాగా ఈరోజు నీకు చేస్తుంది అందుకు తమ క్రియలు చెడ్డవి కాబట్టి మనుషులు వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు వెలుగు ప్రకారంగా ఉండలేకపోతున్నారు ఈరోజు నీ జీవితము నా జీవితము మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభు సన్నిధుల్లో ప్రభు ఎదుట మనం ఎలా ఉన్నాం మన జీవితాలు ఎలా ఉన్నాయి పైకి బాగానే ఉన్న లోపల జీవితం వేసి చూస్తాడు భర్త తెలియపోయినా భార్యకి తెలియపోయినా తోటి సేవకులు తెలియపోయినా కన్నులున్న దేవుణ్ణి నువ్వు ఎప్పటికీ మోసం చేయలేవు నిన్ను నువ్వు మోసపరుచుకొని నాశనం అవడమే తప్ప దేవుణ్ణి ఊరు మోసం చేయలేరు కాబట్టి ఈ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు ఆయనని మనకు నియమించిండు తన కుమారుని ద్వారా మనమందరము రక్షణ పొందాలనే కాబట్టి ఆయన మనలో మంచి విత్తనం విత్తండు ఈరోజు నువ్వు మత్తులై ఉండే జీవితం ఈరోజు నువ్వు కునికి నిద్రించే జీవితం నీలో గురుకులు తీసుకొస్తుంది ఇప్పుడు అది నీలో అగపడుతుంది ఈరోజు దేవుడు చూపించండి ను సరి చేసుకోమంటున్నాడు వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు సరి చేసుకోవడానికి రావాలి తప్ప కామెడీ గాను ఎంటర్టైన్మెంట్ కోసం రాకూడదు వాక్యము మనల్ని సరి చేస్తుంది ఎందుకు మనల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఆయన వాళ్ళే మార్చుద్దు కాబట్టి ఆయన వాళ్ళే మారాలంటే నువ్వు సరి కావాలా సరి చేసుకునే జీవితం ఎవరికి ఇష్టం ఉండదు తప్పు దిద్దుకునే జీవితం ఎవరికి ఉండదు ఇందుకు వీళ్ళు కలవరపడి భ్రమపడి మోసపోతున్న భ్రష్టులు విశ్వాసం లేని భ్రష్టులు వీళ్ళు దేవుని వద్దకు సరి నువ్వు రావాల నీ జీవితంలో దేవుడు చూపించినప్పుడు దాటిని తప్పులను దిద్దుకొని సరి దేవుని దగ్గరికి రావాలా అలా వినడానికి నీ చెవులు ఆసక్తి కలిగి ఉండాలా నీలో పాపం నీలో అపవిత్రత నీలో శరీర కార్యాలు లోకానుసారమైన జీవితం దేవుడు నీకు కథలు చెప్తాడా తీయటి మాటలు చెప్తాడా నీ జీవితాన్ని మార్చుకోమని చెతాడా ఈరోజు జీవితాన్ని మార్చుకోండి మిమ్మల్ని మార్చుకోమన్నవాడు ఈరోజు మనుషులకు నచ్చట్లా ఎందుకంటే దొంగలే కోరుకుంటది ఈ లోకం యేసుప్రభుని ఎక్కడ కోరుకుంది దొంగను కోరుకుంది మోసగాలని భ్రమపరిచే వాళ్ళని ఈ లోకం కోరుకుంటుంది కానీ సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించే వారిని ఎవ్వరిని కోరుకోవట్లేదు కాబట్టి దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదో వచనము మనం మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి ఆయన ఎందుకంట మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా నువ్వు జీవించు నిమిత్తమే యేసు ప్రభు మృతి పొంది జీవాన్ని కోరుకోండి వాక్యాన్ని విని అత్తుకుంటే ఎందుకు ఈ మాట పదే పదే ప్రభు చెప్తుందంటే మీరే చదవండి మీ బైబుల్లో తీసి ద్వితీయోపదేశకాండము కాబట్టి ప్రతి ఒక్కరూ బైబుల్ తీసి ద్వితీయోపదేశకాండము ముప్పయో అధ్యాయము నేను ఈ వాక్యాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను చూడండి పంతొమ్మిదో వచ్చినము ఇరవయో వచ్చినము ద్వితీయోపదేశ కాండము అధ్యాయం పంతొమ్మిది ఇరవై నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీద సాక్షులుగా పిలుచుతున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్తాకు యాకుబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యహోవాయ నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకోండి ఇదే మాట పౌలు చెప్తున్నాడు ఏమని మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము జీవమును నువ్వు కోరుకుంటే వాక్యాని విని దేవున్ని అత్తుకుంటే నువ్వు ఆయన ద్వారా జీవించగలవు ఆయన కొరకు జీవించగలవు అందుకు క్షయమైన దాని కొరకు కష్టపడండి కష్టపడకండి అక్షయమైన దాని కొరకు కష్టపడమన్నాడు దేవుడు నేను నా తండ్రి మూలంగా జీవించినట్టు నా మూలంగా ఉన్న నా మూలంగా కూడా జీవిస్తానన్నాడు దేవుడు కాబట్టి వాక్యం ఇని అత్తుకొని ఈరోజు జీవాన్ని కోరుకోండి అప్పుడు మీరేమవుతారు ఆయన నిమిత్తము జీవిస్తారు కాబట్టి ఈరోజు దేవుని ఎదుట మనం అందరము ఆయన ఎదుట సాగిలపడి ప్రభు ఎదుట సాష్టంగా నమస్కారం చేసి దేవుడు మనతో మాట్లాడిండు మనల్ని ఉద్దేశించి మాట్లాడిండు కాబట్టి ప్రభ ఈ వాక్య నేనేమైనా మత్తులో ఉన్నానా ప్రభ నాలో ఏమైనా పాపం ఉందా నాలో ఏమైనా అపవిత్రత ఉందా నాలో ఏమైనా చెడుతనం నాలో ఏమైనా నీ మాట వినని జీవితం నీ మాటకు తగినట్టుగా నడుచుకోని జీవితం నీకు లోబడని జీవితము భయభక్తులు లేని జీవితము అవిధేయత జీవితము నాలో ఉంటే ప్రభ్వా నన్ను క్షమించుదేవా ప్రభా నువ్వు నాలో ఆవగించంత విత్తనమితితే ఇప్పుడు నేను వృక్షంలాగా ఉన్నా కానీ ఇప్పుడు వృక్షంలాగా ఉండలేకపోయినాను ఆవగించంత విశ్వాసము నాలో ఉంటే తండ్రి ఈరోజు అన్ని నాకు లోబడతాయి కానీ ఈరోజు నేను పిరిగితనంలో ఉన్నాను తండ్రి కాబట్టి నన్ను క్షమించు ప్రభా నా అవిధేయతను బట్టి నన్ను క్షమించయ్యా నీ మాటలను నేను నిర్లక్ష్య పెట్టిన దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభు తండ్రి ప్రభ నన్ను నీ కొరకు జీవించు నిమిత్తము నువ్వు మృతి పొందినవు ప్రభు ఈరోజు అలా నీ కొరకు నేను జీవించలేకపోతున్నా నీ సాక్షిగా నేను ఉండలేకపోతున్నా నిన్ను నేను ప్రేమించలేకపోతున్నా నువ్వు నాకు అనుగ్రహించిన నీ ఆజ్ఞలను కట్టడలను విధులను నియమాలను శాసనాలను తండ్రి నీ మాటను అనుసరించి నడుచుకోలేకపోతున్నా నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నా సౌలులాగా అభిషేకం పొంది కూడా అతను దేవుని మాట వినలేని వాడిగా ఉన్నాడు దేవుడు చెప్పినట్టు చేయలేని వాడిగా ఉన్నాడు తన స్వనీతి మీద ఆధారపడ్డాడు ఈరోజు ప్రభా నేను ఆ రీతిగా నా జీవితంలో నేనేమైనా ఉంటే నన్ను క్షమించు ప్రభా అని మీ హృదయాలను దేవుని తట్టు తిప్పండి మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ప్రభువుని తిట్టండి ఆయన తట్టు తిప్పండి లేకపోతే మీకు విడుదల రాదు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిలడు కాబట్టి ఈ రోజు నీలో ఉన్న బలహీనతలను బట్టి ఈరోజు నీలో ఉన్న చెడు అలవాట్లను బట్టి చెడు వ్యసనాలను బట్టి నీలో ఉన్న పాపాన్ని బట్టి అపవిత్రమైన జీవితాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న అవిధేయత కలిగిన జీవితాన్ని బట్టి దేవుని ఎదుట సాగిలపడు ప్రభువాన అపరాధాలు పాపాలు క్షమించాయా నా విధేయతను క్షమించయా నాకున్న శరీర కోరికలు శరీర వ్యామోహాలను బట్టి క్షమించయ్యా చెడు వ్యసనాలను బట్టి క్షమించయ్యా అని దేవుని ఎదుట సాగిలపడండి అని దేవుని ఎదుట మీ హృదయపూర్వకంగా నిజం బలకండి మీలో ఉన్న నటన మార్చుకోండి కపటము తీసివేయండి వేషధారణ తొలగించండి యదార్దంగా ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించండి ప్రభ నాలో ఏమైనా ఇంకా బలహీనతలు ఉంటే చూపించాయ నేను సరి నాలో ఉన్న బలహీనతలను వాటిని తప్పును నేను దిద్దుకుంటాను నన్ను నేను సరి చేసుకుంటాను తండ్రి నాకు చూపించు ప్రభ అని మీరు ప్రభు ఎదుట అడగండి ఒక్క నిమిషము ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గురించి మీరు ఈ చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రార్థించండి కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు ఈరోజు మోకాలు దేవుని ఎదుట వేయలేకపోతే ఈరోజు దేవునికి ను విధేయత చూపించకపోతే ఆయన మాట లక్ష్యం పెట్టకపోతే ఒక దినము నువ్వు భయంకరమైన శ్రమ శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఆ రోజు దేవుణ్ణి ప్రభువ ప్రభువ అన్న అక్రమము చేయువారులారా అంటాడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎందుకు ఇప్పుడు నేను మిమ్మల్ని ఎరిగి మీతో మాట్లాడితే మీరు సరి చేసుకోలేకపోతున్నారు మీ జీవితాలు మార్చుకోలేకపోతున్నారు నా నిమిత్తం మీరు జీవించలేకపోతున్నారు నా కొరకు మీరు ఉండలేకపోతున్నప్పుడు మీరు నా వారు ఎందుకు అవుతారు కాబట్టి నేను మిమ్మల్ని ఎరుగను అని అంటాడు ఏసుప్ర ఆ దినము ఆ గడియ ఆ సమయంలో నువ్వు ఉండక ముందే ఇప్పుడే ఒక నిమిషం మనం మన గురించి మనం ప్రార్థించుకుందాం మన జీవితాన్ని బట్టి మనల్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ప్రకారంగా ఉండే జీవితాన్ని బట్టి పరిశీలించుకుందాము పరీక్షించుకుందాము మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ేసు క్రీస్తు ప్రభు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి చీకటిలో ఉన్న మా బ్రతుకులను నీ వెలుగులాగా మమ్మల్ని మార్చినందుకు నీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీ మందిరంలాగా నీ ఆలయంలాగా నీ నివాస నీ రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా దేవ మమ్మల్ని మార్చుకొని మాలో మంచి విత్తనము విత్తినందుకు దేవా నీకు ఎంతగానో కృతజ్ఞతలు తండ్రి ఏ విషయంలో ప్రభావ నీ మాట వినలేని వారిగా ఉన్నాము నీ ఎందు భయభక్తులు లేని వారిగా ఉన్నాము తండ్రి నీకు లోబడి మేము బ్రతకలేకపోతున్నాము నీ చిత్తాన్ని గైకొని దాని ప్రకారంగా నడుచుకోలేని వారిగా ఉన్నాము తండ్రి మమ్మల్ని క్షమించండయ్య మేము కలిగి ఉన్న అవిధేయత కలిగిన జీవితాన్ని బట్టి అపవిత్రమైన జీవితాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించే జీవితాన్ని బట్టి మాలో ఏమైనా పులిసిన మొద్ద ఉంటే చేదైన వేరు కొంచెమున్నా అది మమ్మల్ని అపవిత్ర పరుస్తుంది తండ్రి ఏషావు లాంటి భ్రష్టులను మమ్మల్ని చేస్తుందన్న అప్పు కాబట్టి అలాంటి జీవితం ఏమన్నా మాలో ఉంటే తండ్రి మా హృదయాల్లోకి వెళ్ళి మమ్మల్ని శోధించండి తండ్రి మా హృదయాల్లోకి వెళ్ళి మమ్మల్ని పరిశీలించండి పరిశోధించండి అయ్యా మీకు విరోధంగా ఏ కొంచెము తండ్రి పాపమున్నా తీసివేయండి దేవ మమ్మల్ని హిసోపు కంటే హిమము కంటే తెల్లగా మీరు మార్చండి దేవ మాలో ఉన్న మాలిన్యాన్ని తొలగించండి అయ్యా మా అపరాధాలు పాపములు వ్యసనములు దోషములు క్షమించయ్యా తండ్రి మేము గురుకుల్లాగా తండ్రి మేము కనబడుతుంటే తండ్రి మమ్మల్ని క్షమించయ్యా ప్రభ మన అపవిత్రత ఉంటే క్షమించు దేవా నీ వాక్యాన్ని విని అత్తుకోకుండా నాయన తండ్రి వాక్య ప్రకారంగా ఉండకుండా మేమేమన్నా వేషధారుల వల్లే నటన వల్లే ఉంటే కపటల వల్లే ఉంటే మమ్మల్ని క్షమించుదేవా ఈ చెప్పబడిన వాక్య ప్రకారంగా నీ సన్నిధిలో నీ సముఖంలో ఉన్న నేను ఏమన్నా ఆ రీతిగా నీ ఎదుట ఉంటే నన్ను క్షమించమని తండ్రి నన్ను మన్నించమని క్షమించమని నీ కనికరము నీ కృపనైనా నాకును ఆ రీతిగా ఒప్పుకున్న వారందరికీ దయచేయమని ఏసు క్రీస్తు దేవా నీకు ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ లాడ్ సిస్టర్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాడ్ బ్రదర్ చంద్రశేఖర్ బ్రదర్ క్లోజింగ్ ప్రేజ్ చేసి మన ప్రభమైన ఏ క్రీస కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోక ప్రైజ్ లాడ్